ప్రార్థన చేశాను పరిశుద్ధు రఘు దేవ వేసే సమస్త సృష్టికి మూలకారకుడా ఆది సంబుధరకు దేవ మీకే వదనాలు వేసేయ ప్రవ్వా ఆ యొక్క మా యొక్క పాపంలను శాపంలను రోగంలను వ్యసనంలను భరించినైనా మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు మీ బిడలుగా స్వీకరించినారు మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించినారు పర్లోకపు జ్ఞానం అనుగ్రహించినారు ప్రవ్వా కృపావరల చేత నింపి నడిపించినారు మీ యొక్క ఆత్మ ఫలాలని మా జీవితాలలో మీరు నడిపించినారు వాటిని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రతి చోట మీ కొరకు సాక్షిగా నిలబెట్టు లాగున మీరు ఆ రీతిగా మాకు చేసినారు ప్రవ్వ కాబట్టినైనా మేము అది మా జీవితకాలం మరిచిపోకుండా మీ నీతి సత్యాన్ని ప్రకటించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మేము పరిశుద్ధతో మీ కొరకు జీవించాలా ఎక్కడ చూసినా ప్రవ్వ భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం అక్రమం విస్తరించిపోయింది తాండవం ఆడుతుంది అనేకుల ప్రేమ చలారిపోయింది ప్రవ్వ స్వార్థము ధనాపేక్షతో కూడిన ఈ కాలంలో మేము ఉంటున్నాం లోతు కాలం ఏ రీతిగుండెనో నోవాహు కాలం ఏ రీతిగుండెనో అటువంటి కాలంలో మేము ఉంటున్నాం చాలా భయంకరంగా ఉంది ప్రవ్వ కానీ ప్రతి క్షణం మీరే మమ్మల్ని కాచి కాపాడుతూ నడిపిస్తున్నందుకు మీకు ఎంతో బదనాలు ప్రవ్వ ముఖ్యంగా ప్రవ్వ జగ గ్రంథంలోని ప్రవచనాలను మేము ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయకులుగా ఉన్నందుకు మీకు ఎంతో అందాలు ప్రతి దర్శనాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోవడం లాగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభావ మీరు తప్ప ఎవ్వరు మాకవి చూపించలేరు కాబట్టి నేను వాటిని మేము నేర్చుకొని ప్రభావ మా జీవితాలలో వాటిని స్వీకరించి అవలంబించుకొని అనేకులకు వాటిని మేము ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరి కను మీరే మహి పొందమని ఏసుక్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించిన నాం తండ్రి ఆమెన్ హలూయా ఈరోజు సెప్టెంబర్ మొదటి తేదీ రెండు వేల పదిహేనవ సంవత్సరం బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము గత ఐదు వారాల నుంచి జకరియా గ్రంథము మొదటి అధ్యాయాన్నే ధ్యానిస్తున్నాం ఎందుకంటే మొదటి అధ్యాయంలోని మొదటి దర్శనము మనల్ని విడిచిపెడతలేదు ఎందుకంటే ఆ దర్శనము నెరవేరే కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి దాని అర్థం చేసుకోవాలా కాబట్టి దేవుడు మనకి విడుదలనిస్తలేడు ఆ దర్శనాన్ని మనం అర్థం చేసుకొని మనం ఎక్కడ ఉన్నామో మనం చూసుకొని అనేకులకు వీటిని చూపించాలా అందుకొరకు మనకు దేవుడు ఎన్ని గంటలైనా విడిచిపెడతలేడు కనీసము ఎనిమిది దర్శనాలున్నాయి ఈ పుస్తకంలో కానీ మనం ఇంకా మొదటి దర్శనం దగ్గరనే ఉన్నాం పోయిన వారము ఈ యొక్క దర్శనాన్ని మేము మనము ధ్యానించడానికి ఆరంభించినాం క్లుప్తంగా దాన్ని ఈరోజు మరోసారి చూసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోతాం జకరే గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో దేవుడు లేక మన ప్రభు జకర్యతో పాటు ఉండి ఆ యొక్క దర్శనాన్ని విశదీకరిస్తున్నాడు రాత్రి ఎర్రని గుర్రము మనుషుడు ఒకడు నాకు కనబడను కాబట్టి ప్రకృతి సహజంగా లేక మతపరమైన క్రైస్తవ జీవితంలో ఒక మనుషుడు అంటే వాడు అంత్యక్రీస్తుని రకరకాల వ్యక్తుల పేర్లు తీసుకుంటా ఉంటారనే విషయాన్ని మనం ధ్యానించడం వారం చరిత్రాత్మకంగా చూస్తే గత వంద సంవత్సరాల నుంచి నిరంకుశంగా పరిపాలించిన ఆ వ్యక్తులని అంత్యక్రీస్తుని పోల్చుకుంది క్రైస్తవ సంఘం కానీ ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక వ్యవస్థకు సంబంధించినది అన్న విషయాన్ని ప్రభు మనకు చూపించింది ఎందుకంటే ఒక వ్యక్తి అంటే వాడు వాడి కాలాన్ని ముగించుకోవాల్సిందే కానీ ఎంతమంది వచ్చిన వ్యక్తుల చరిత్రలో వాళ్ళు గతించాల్సిందే ఆ రీతిగా లెనిన్ స్టాలిన్ వీళ్ళందరు గతించడం కదా ఒకప్పుడు చాలా కఠినంగా పరిపాలించారు జోసఫ్ స్టాలిన్ అనేవాడు బైబుల్ కాలేజ్ స్టూడెంట్ రష్యా రష్యాని చాలా క్రూరంగా పరిపాలించాడు కనీసం ఒక మిలియన్ పీపుల్ ని చంపిండు తనంతట తానే అంత క్రూరంగా ఆయన అధికారం కింద అంతమందిని చంపించాడు బైబిల్ కాలేజ్ నుంచి ఎందుకు వెళ్ళిపోయిండో ఎవరికి అర్థం కాదు ఈరోజు కూడా బహుశా తర్క బోధ వలన అతనికి కోపం వచ్చి కాలేజ్ విడిచిపెట్టి వెళ్ళిపోయిండేమో నేను అనుకుంటా కొన్నిసార్లు ఆయన ఆ బైబుల్ కాలేజ్లోనే ఉనింటే ఒక పాసర్ అయ్యేవాడు పాసర్ అయింటే ఎంతమందిని రక్షణ నడిపించేవాడు ఆ బైబుల్ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక కమ్యూనిస్ట్ లాగా తయారై ఆ రాజు దేశానికి రాజు లాగా ఒక ప్రెసిడెంట్ లాగా తయారయ్యి చాలా క్రూరంగా కఠినంగా మనుషులను హింసించి చంపిండు కాబట్టి అందుకే నాకు ఈ బైబుల్ కాలేజీలు అంటే బైబుల్ స్టడీస్ అంటే కొంచెం భయం కొన్ని సంవత్సరాల క్రితం మనం ఈ విషయాన్ని ధ్యానించినాం ప్రాఫెట్ మహమ్మద్ కూడా ఒకప్పుడు క్రైస్తవుడే ఆరు వందల క్రితం చరిత్ర అది మనం చూస్తున్నాం ఆరు వందల క్రితం మనం అది చూస్తున్నాం త్రిత్వపు బోధ ఆయనని కన్ఫ్యూజ్ చేసింది తండ్రి గొప్పన కుమారుడు గొప్పన పరుశాత్మ గొప్పన అనేసి తండ్రి గొప్ప అన్న బోధలో బయట తీసుకొచ్చిండు కాబట్టి ఇస్లాం మతంలో తండ్రి ఒక్కడే లేక తండ్రి కూడా వాళ్ళు దేవుడు అంటాడు దేవుడు తండ్రి కాదు అంటాడు మనం బిల్లం కాదు అంటాడు ఆయనకి కొడుకుండడు అని ఇట్లాంటి బోధ కాబట్టి ఇటువంటి కన్ఫ్యూషన్స్ ద్వారా చరిత్రలో ఎంతో మంది క్రూరంగా బయటకు వాళ్ళు ఉన్నారు చాలామంది బైబిల్ వాక్యానికి విరోధంగా బయటకు వచ్చిన అంతా క్రూరంగా ఉంటారు ఎందుకు అడవి త్రి క్రూర నేను అనుకుంటా బహుశా బైబుల్ బోధకులు దాన్ని సరిగా విశదీకరించి చెప్పకపోవడం ప్రేమతో వాళ్ళ వారిని హెచ్చరించకపోవడం ద్వేషము కఠినత్వంతో వాళ్ళని సంబోధించడం వలన వాళ్ళ ఆ రీతిగా తయారైనమో అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు కాబట్టి దీనికి మనకి దేవుని నడిపింపు చాలా అవసరం ఎంతో ఓర్పు సహనాలు కావాలో కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కావు ఎందుకంటే ఫస్ట్ టైం వస్తే మరీ అర్థం కావు ఇవి ఎందుకంటే ఇది ఆత్మీయమైన విధానాన్ని సూచిస్తుంది బోధలన్నీ మతపరమైన బోధల సంఘటనలు చూస్తే ఇటువంటి బోధలు ఉండవు కాబట్టి వృద్ధాప్యానికి వచ్చినాక కూడా వారికి ఇవి అర్థం కావు దాని అర్థం ఏంటంటే నువ్వు శారీరకంగా ఎంత వృద్ధాప్యానికి వచ్చినా వయసు మళ్లుతున్నా ఆత్మలో నువ్వు ఇంకా పసిపిల్లవానివే పాలుదాయ దశలనే ఉన్నావు అన్న విషయాన్ని ఇవి ధ్యానించినప్పుడే జ్ఞాపకానికి వస్తాయి అయినా కానీ ఎందుకు వచ్చిన తలనొప్పి అని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే గానీ దీన్ని నేను ఏరెత్తిగా సీరియస్గా తీసుకోవాలా అన్న తీర్మానానికి రాలేని స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం మీరొచ్చు అందుకొరికే దేవుడు మనల్ని లేపిండు మనం వాళ్ళని సీరియస్గా తయారు చేయడం కొరకు మనకు అప్పగించబడింది సేవ మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులని ఎంతో సీరియస్గా తయారు చేసుకున్నాడు చదువు వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు రకరకాల గోత్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అయినా గాని ఎంత ఓర్పుతో వాళ్ళకి బోధించింది కాబట్టి ఆయనకున్నంత ఓర్పు నీవు నీకున్నదా నువ్వు పరిశీలించుకోవాలా అంత సహనము నీకున్నదా క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఏంది ఆయనకున్న ఓర్పు ఆయనకున్న సహనము ఆయనకున్న గుణగాణాలు నీకు రావాలా రాకపోతే నువ్వు క్రైస్తవుని కాదన్నట్టు ఓ రీతిగా చెప్పుకోవాలంటే కూడా ఆయన పోలి నడుచుకోవాలంటే సంపూర్ణంగా ఆయనలాగా జీవించాలి ఈ లోకంలో అట్లా ఎవరు చెప్పలే ఏ గురువు చెప్పాడు ఈ లోకంలో నువ్వు నాలాగా తయారు కావాలని ఎవరు చెప్పాడు గురు శిష్యుడు శిష్యుడు అంటే గురువు లెవెల్కి రావడానికి వీల్లేదు గురు గురువే శిష్యుడు శిష్యుడే అంటరు కానీ మన ప్రభు ఒకటే చెప్పింది నన్ను పోలి నడుచుకోండి అని కాబట్టి ఆయనలాగా జీవించాలా అని చెప్పిన గురువులలో ఈ లోకంలో ఎవ్వలేడు ఆయన పెళ్లి కుమార్తెని సంగని పెళ్లి కుమార్తె లాగా తయారు చేసుకుంటే తనకు సమానంగా పక్కన పెట్టుకోరు తన భార్య లాగా కొరకు తయారు చేసుకున్నాడు అట్లా లేదు అటువంటి గుణగణము ఏ మాత్రంలాగా అనిపించదు మనకి కాబట్టి ఆయన తన బిళ్ళకి ఎంతగా ప్రాధాన్యత ఇచ్చిండ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దానికి అనుగుణంగా జీవించాలి మనం ఆ యోగ్యతకి మనం ఎదగాల ఆ యోగ్యతకి ఎదగాలంటే ఎంత ప్రయాసంతో కూడింది ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాస పడుతున్నా కానీ అది పనికిరాని ప్రయాసం కానీ ఆయనకు యోగ్యులుగా జీవించడం యోగ్యరాలుగా జీవించడం కొరకు ప్రయాసపడడం అనేది చివరికి నీకు తగిన ప్రతిఫలం ఆ యోగ్యత కొరకు నువ్వు ప్రయాస పడినప్పుడు తిరిగి వచ్చినప్పుడు నేను స్వీకరించినప్పుడు నీ యొక్క జీవితము సార్థకమైంది అనుకోలే లేకపోతే మీరెవరో నాకు తెలియదు అంటే నిస్ఫలం అయిపోయింది అనుకోవాలా నీ జీవితం నీ సేవ నీ ప్రయాసము నీ కాలము నీ వయసు అంత పరికరాన్ని స్థితికి ఎదిగిపోయింది అది ఆయనకి అంగీకారంగా లేదు కాబట్టి బైబిల్ కాలేజీలన్నా బైబిల్ స్టడీస్ అన్నా చాలా జాగ్రత్తగా జీవించారు ఎందుకంటే మీలో అనేకలు బోధకులు కాకుడి అని యాకోబో జ్ఞాపకం చేస్తాడు తన పత్రికలో ఎందుకంటే డబుల్ పనిష్మెంట్ వాళ్ళకు నువ్వు తప్పుడుగా బోధిస్తే నీ బోధకు వాళ్ళు స్పందించి తప్పుడు మార్గంలో పోతే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు బోధించినందుకు నువ్వు డబుల్ శిక్ష అనుభవించక తప్పదు అంటున్నాడు మనం చాలా జాగ్రత్తగా కానీ నువ్వు సరైన విధానంగా క్రీస్తుని ప్రకటించకపోతే కూడా నీకు శిక్షనే శ్రమ కాబట్టి క్రీస్తుని ప్రకటించాలా అన్న విషయాన్ని మనం అక్కడ నేర్చుకుంటున్నాం నువ్వు తప్పుగా ప్రకటించిన శిక్షనే ప్రకటించకపోయినా శ్రమ తప్పదు కాబట్టి జాగ్రత్తగా వీటిని ఆయన సన్నిధికి వచ్చి తన హృ మీ హృదయాన్ని సనెల్లో కుమ్మరించుకొని ఇవన్నింటినీ జాగ్రత్తగా నేర్చుకుంటే ఆయన నేర్తాడు నేర్పే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఇవన్నీ మనకు నేర్పుతాడు దాని ప్రకారంగా మనం జీవించాలా లేకపోతే ఆచారబద్ధంగానే అయిపోతుంది మన జీవితం కూడా ఈరోజు మనం యొక్క దర్శాన్ని కొంచెం కొంచెం ముందుకు తీసుకు వెళ్దాం ధ్యానించడానికి ఎనిమిదవ వచనంలో రాత్రి ఎర్రని గుర్రము ఎక్కిన నాకు కనబడను కాబట్టి ఎరుపు ఫస్ట్ బాగా అర్థం చేసుకోండి ఎప్పుడన్నా గానీ ఆ నాలుగు మతపరమైన మొదటి మూడు మతపరమైన క్రైస్తవ గుంపులో ఎప్పుడు సర్పం ముందుంటది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఒక ఎర్రది ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఎర్రది దాని తర్వాత చుక్కలు చుక్కలు గలది దాని తర్వాత తెల్లనిది గుర్రములు ఒకదాన్ని ఒకటి ఒకదాని వెంబడి ఒకటి వెం ఒకదాని వెంట ఒకటి ఉన్నది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా కాబట్టి అంటే ఏంటంటే ఒకటి నడిపిస్తుంది ఒకటి మార్గం చూపిస్తుంది దాని వెనకాల ఇంకా కొన్ని పోతా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా కానీ ఆ మతపరమైన సంఘాలలో లేక దాన్ని ఏమంటామంటే మతపరమైన సంఘాన్ని ఏమంటామంటే బబులోను సంఘాలు లేక అబద్ధ బోధకు నిలయమైన సంఘాలవి అబద్దాన్ని కాబట్టి ఈ ఎర్రని గుర్రంని ఎక్కినవాడు అబద్ధ ప్రవక్తకు సాదృశ్యం ఓ రీతిగా చెప్పాలంటే అబద్ధ ప్రవక్త అంటే వాడు చెప్పేదంతా అబద్దం అన్నట్టు వాడు చెప్పే వాఖ్యాలంతా అబద్దం ఉంటది అన్న విషయం కాబట్టి సర్పములకు అధిపతి వాడు అంటే సైతాన్ సైతాన్ కి సాదృషవాడు కాబట్టి అబద్ద ప్రవక్తన్న అబద్ద క్రీస్తన్నా అది ఒక వ్యవస్థకు సంబంధించిందే కాబట్టి అబద్దాన్ని ప్రకటించేవాడు వీడు అని అర్థం అంటే ఈ యొక్క మతపరమైన క్రైస్తవ సంఘం ఎరీతిగా తయారైందంటే అబద్దాన్ని ప్రబోధించే సంఘాల లాగా యుగ సమాప్తికి ఇష్టపడికి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వీళ్ళందరికీ ఒక అధిపతి లాగా ఉంటాడు ఒకడు ఆ వ్యక్తి ఒక వ్యవస్థ లాగా తయారైపోతాడు ప్రపంచమంతట అంటే ప్రతి సంఘంలో ఈ వ్యక్తి కనిపిస్తాడన్న విషయం లేక ప్రతి సంఘంలో అబద్దాన్ని ప్రకటించే ప్రవక్త లాగా లేక అబద్ద ప్రవక్త లాగా ఈ వ్యక్తి మనకు కనిపిస్తా ఉంటాడు ప్రతి సంఘంలో ఉంటాడు కాబట్టి ఇది ప్రపంచానికి అంతా సంబంధించిన వ్యవస్థ ప్రపంచమంతట మతపరమైన క్రైస్తవ సంఘంలో అబద్ద ప్రవచనాలని ప్రబోధించే మనుషులకి సాదృశ్యంగా ఉన్నాడు ఈ వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తి ఒక మనిషికి సంబంధించింది కాదు అందరికి సంబంధించింది అన్ని మతపరమైన బోధకులకు మోసకరమైన బోధకులకు ధన కలిగిన బోధకులకు సాదృశ్యంగా ఉంది లేక వీళ్ళు ప్రవచించు ప్రవచించేది ఎంత మోసంతో కూడింది అనే మనం నేర్చుకోవాలి కాబట్టి ఎర్రనివి అన్ని సర్పములకు సాదృశ్యం అని మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు కాబట్టి సర్పములు అంటే మీకు తెలుసు సర్ప సంతానం అంటే మతపరమైన మోసకరమైన బోధకులకు సాదృశ్యం అది వీళ్ళకందరికీ ఒక అధిపతి లాగా ఉన్నాడు అంటే వాడు సైతానే కాబట్టి సైతానే వాళ్ళకి మార్గం చూపిస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత ఇది రాత్రి వేళ అన్నప్పుడు శ్రమల కాలంలో అన్న విషయాన్ని మనం పోయిన వారం దీర్ఘంగా ధ్యానించినాం వీళ్ళంతా ఎక్కడ ఉన్నారన్న విషయం చూసినప్పుడు అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలబడి ఉండగా చూడండి గొంజి చెట్లు ఇంగ్లీష్ లో ట్రీస్ అంటారు మర్టిల్ ట్రీస్ గొంజి చెట్లు గొప్ప జనానికి సాదృశ్యం అన్న విషయాన్ని చూస్తున్నాం దాని తర్వాత గొంజి చెట్ల మధ్యలో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి లోయలో ఉన్నాయి అన్న విషయాన్ని దానిస్తున్నాం అంటే బాగా అర్థం చేసుకోండి లోయ అంటే అగాధానికి సాదృశ్యం లేక అగాధంలో ఉన్నవి లేక ఆత్మీయ స్థితిలో దిగజారినవి అని కూడా అర్థం చేసుకోవాలి మనం ఇవన్నీ ఆత్మీయ సత్యాలు గారు మనం ప్రయాసపడుతున్నాం కొండ మీద ఉండేది ఉన్నత స్థితికి ఎదిగినది ఆత్మలో ఎదిగినది లేక ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగింది ఆకాశ నక్షత్రం వల్ల తయారైనది అన్న విషయాన్ని కూడా సాదృశ్యంగా చూపిస్తుంది ఆకాశ వాసులకి సాదృశ్యం కొండ మీద జీవితం కానీ లోయ అంటే కొండ కింద ఉంటుంది అది రెండు కొండల మధ్యలో ఉంటుంది లోయ కాబట్టి లోయ అంటే ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన స్థితికి ఉన్న వ్యవస్థకు సాదృశ్యం లేక స్థితికి సాదృశ్యం అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ అబద్ధ బోధికుడు అబద్ధ ప్రవక్త లేక అబద్ధ ప్రవక్త ప్రవచనాలని ప్రవచించే మతపరమైన జీవితము లోయల ఉంది అంటే వాళ్ళకి తీర్పు అక్కడే ఉంటుంది అన్న విషయాన్ని లోయ అంటే నరకం నరకమే చివరి తీర్పు అన్న విషయాన్ని చూపిస్తుంది అక్కడ కాబట్టి సాధారణంగా లోయ అంటే తీర్పు సాదృశ్యం లేక నరక జీవితానికి వెనక యుగ సమాప్తిలో నరకానికి జీవితానికి సాదృశ్యం కాబట్టి వీళ్ళు ఆల్రెడీ నరకంలో ఉన్నారు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలా దాని తర్వాత అతని వెనుక ఎర్రని గుర్రములు ఫస్ట్ గుంపది చూడండి అబద్ధ బో అబద్ధ బోధకుడు లేక అబద్ధ క్రీస్తు వెనకల మతపరమైన యాజకులు ఉన్నారు కాబట్టి ఎరని గుర్రములన్నీ సర్పములకు సాదృశ్యం సర్ప సంతానానికి సాదృశ్యం అని మనం అర్థం చేసుకోవాలా దాని వెనకల చుక్కలు చుక్కలు గల గుర్రములు కాబట్టి తేళ్లకు సాదృశ్యం ఎందుకంటే తేలెక్ చుక్కలు చుక్కలు ఉంటాయి తేళ్లు వాటి మీద ఎర్రగా చుక్కలు తెల్లె తెల్లగా చుక్కలు ఉంటాయి అవి నల్లగా ఎర్రగా ఉంటాయి అవి చుక్కలు కాబట్టి ఎర్రగా ఉందంటే సర్పానికి సహవాసం దానిమీద నల్లగా చుక్కలు ఉన్నాయంటే తేలు యొక్క గుణగణం అని అర్థం కాబట్టి తేలిలో బాగా అర్థం చేసుకోండి తేలు ఎప్పుడు ఏం తింటుంది మీ కొన్ని తెలుసా తేలు ఏం తింటుందో తెలుసా ఎవరికన్నా పురుగులు తింటుంది అది చనిపోయిన వాటిని తింటుంది అది చనిపోయిన వాటిని తింటుంది అది దాని గుణగణం అది బాగా అర్థం చేసుకోవాలా వాటి మీద ఆధారపడేవి అన్నీ తేళ్లకు సదృశ్యం సరే అంత దీర్ఘంగా ఇప్పుడొద్దు చుక్కలు చుక్కలు గలవి పోయిన వరం చూసినాం మనము ఆ చుక్కలు చుక్కలు అవి కూడా ఎరుపు చుక్కలు గలది అని మనము ఆ సంపద చదువుతుంటే మనం చూసినాం ఇంగ్లీష్ బైబుల్లో జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ నేను ఈ ఈ వారం కూడా రాసుకోలేదు ఆ నంబర్స్ నేను తెల్లవారి లేసి గంటలకి పౌదాక ఐదు గంటలు కొంత త్వర త్వరగా ఇంకా త్వర త్వరగా ఆఫీస్ కనేసి నేను కొంత నోట్స్ రాసుకున్నాను నోట్స్ రాసుకుని బయటపడ్డాను కానీ ఆ జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ రాయడం మర్చిపోయినాయి నేను సరే పర్లేదు కానీ నేను కొన్నిటికి మటుకు రాసుకున్నాను అవి నేను మీకు చూపిస్తాను ఈ రోజు సో ఎర్ర ఎర్ర గుర్రాన్ని ఎక్కిన వ్యక్తి ఒకడున్నాడు అబద్ద బోధకు సాదృశ్యం వాడు అబద్ధ ప్రవచనానికి సాదృశ్యం కాబట్టి మతపరమైన క్రైస్త సంఘం అబద్ధ బోధ అబద్ధ ప్రవచనాలే ఉన్నాయి ఉదాహరణకి ఎతబళే సంఘం అనేది అబద్ద ప్రవచనం అది బైబిల్లో ఎక్కడ ఆ వాక్యం కానీ ప్రపంచం అంతటా క్రైస్త నిండిపోయింది ఆ బోధ వింటే వాళ్ళకి తన్మయత్వం ఆ బోధ విన్నారంటే ఎక్కడ సంతోషము ఆనందం ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళు అబద్దంతో నిబంధన చేసుకుంటున్నారన్న విషయం వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే దానికి సంబంధించిన ఒక్క వాక్యం కూడా పాత నిబంధన కాలంలో లేదు కొత్త నిబంధన కాలంలో లేదు ఎవరో చూసిన దర్శనాన్ని తీసుకొని దానిని వాక్యం పరంగా మార్చుకొని ప్రపంచమంతాట క్రైస్తవ సంఘము వ్యవహరిస్తుంది కాబట్టి వీరంతా మరణంతో నిబంధన చేసుకుని ఎందుకంటే అబద్ద దర్శనాలు అబద్ద బోధ నరకానికి సాదృశ్యం అవి నరకానికి తీసుకెళ్తే విషయం ఎందుకంటే అంత సత్యం లేదు నేనే మార్గము సత్యము జీవము అన్నాడు నా ద్వారా తప్ప ఎవరు పరిలో తండ్రి దగ్గర రాలేరు అన్నాడు కాబట్టి సత్యము లేని మార్గంలో జీవిస్తే అది ఎక్కడి పరిస్థితి నిన్ను పరలోకం తీసుకపోదు కాబట్టి ఈ చుక్కలు చుక్కలు గర గురంలు లేక తేళ్లకి సాదృశ్యం అవి ఎర్రని గురంల వెనకల ఉన్నాయి అది మనం అర్థం తీసుకు వెళ్ళవచ్చు కాబట్టి ముందు అబద్ధ బోధ అబద్ధ బోధని అంటుకొని ఉన్నది సర్పములు సర్పముల వెనక ఉన్నది తేళ్ళు ఎప్పటికైనా లీడర్స్ వెనకల్లే ఉంటాయి కాబట్టి అబద్ధ అబద్ధ బోధ ఎక్కడ ఉంటే అక్కడ సర్పములు ఉంటాయి ఎందుకంటే ఏదో సంపాదించుకుందామని ఆ తేళ్లు ఎప్పుడు ఆ సర్పాల వెంట ఉంటాయి సర్పాలే కరెక్ట్ అనుకుంటాయి సర్పాలు దేవుని అభిషేకంలో ఉన్నాయి దేవుని ఏర్పాట్లు ఉన్నాయి అనుకుంటాయి కాబట్టి తేళ్లు కూడా మోసపోయినాయి కానీ దేవుడే ఆ రీతిగా వీళ్ళని యుగ సమాప్తిలో ఏర్పచుకుండా ఎందుకంటే వాళ్ళ జీవిత విధానాన్ని బట్టి వాళ్ళని ఆ రీతిగా తయారు చేసుకున్నాడు దేవుడు కాబట్టి వాళ్లే అమ్ముడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం వాళ్ళ ఆ రీతిగా ముద్రించబడ్డరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం తర్వాత చూడండి చుక్కలు చుక్కలు గల గుర్రంలను తెల్లని గుర్రంలను కనబడను కాబట్టి అర్థం చేసుకోండి ఎర్రని గుర్రంలు సర్పములకు సాదృశ్యం వాటిని అనుసరిస్తున్న ఈ చుక్కల చుక్కల అవి తేళ్లకు సాదృశ్యం ఇప్పుడు అర్థం చేసుకోండి దాని వెనకలు ఉన్నాయి తెల్లని గుర్రంలు కాబట్టి తెలుపు అనేది దేవుని బిడ్డలకు సాదృశ్యం కానీ అవి దేవుని బిడ్డలే కానీ అవి గుర్రాలు అంటే బాగా అర్థం చేసుకోండి గుర్రాలు అంటే విర్రవీగేది నన్ను ఎవడు ఏం చేస్తాడులే నన్ను ఎవడు ఏం చేయడలే అని ధీమాగా ఉండేది ఈ అవకాశం వస్తే వాటి శక్తిని చూపిస్తాయి పరిగెత్తిస్తాయి అవి గుణగణం అన్నట్టు గుర్ర సాధువు కలిగి దేవుని బిడలగా జీవించడి అవి కూడా తెల్లగుంటాయి కదా కానీ ఇవి తెల్ల కాబట్టి గొప్ప జనానికి సాదృశ్యం ఎందుకంటే తెలుపు ఉంది గుర్రాలు అవి కాబట్టి గుర్రం ఎందుకు ఆ సర్పములు తేళ్ల గుణగణం ఉంది కాబట్టి వాటి సహవాసంలో ఉన్నాయి కాబట్టి వాటిని గుర్రంలాగా పరిగణిస్తున్నాడు దేవుడు ఈ రోజు మనం నేర్చుకోవాల్సిందది లేకపోతే అవి గొర్రెల్లాగానైనా తయారయ్యాయి లేక పౌరాలు లాగనైనా తయారయ్యింది దేవుడు అది చూపించాడు అవి నిజమైన అయితే కాబట్టి అవి కూడా సగం సత్యం సగం అపవిత్రలో ఉన్నాయన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి మూడు గుంపులు అర్థమైపోయినాయి ఈరోజు ఒకదాన్ని ఒకటి వెంబడిస్తుంది తర్వాత జగరీ అడుతున్నాడు ఇవన్నీ ఏంటి ప్రభు నాకేం అర్థం కావట్లేదు నా వెళ్లినవాడా నా ప్రభు అని నా ప్రభు అర్థం నా ప్రవ్వా ఇవన్నీ ఏంది నాకు అర్థం కావట్లేదంటే నీకు చూపిస్తారా అనేసి తీసుకువెళ్ళి వాటితో మాట్లాడి పిచ్చిండు ఆ జీవు రాసులు లేక ఆ జీవులు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం చూడండి పదకొండవంలో అవి గొంజు చెట్ల మధ్యనే నిలబడిన యహోవ దూతను చూచి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము లోకమంతటా తిరుగులాడి వచ్చినాము అంటే ఇవన్నీ ప్రపంచమంతటా తిరిగినాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టు ఇదంతా ప్రపంచమంతటా ఈ గుంపులు చెప్తున్నాడు ఒక సంఘానికి సంబంధించింది కాదు ఒక స్థలానికి సంబంధించింది కాదు ఇది ప్రపంచమంతట విస్తరించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మన ప్రభు అక్కడ మేము లోకమంతట తిరుగులాడి వచ్చి ఉన్నాము ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలంగా ఉన్నారని చెప్పాను కాబట్టి ఈ దర్శనంలో మనం ఏం చూస్తున్నామంటే లోకమంత నిర్మలంగా ఉంది నిమ్మలంగా ఉంది అంత సమాధానంగా ఉంది అని అనుకుంటున్నారు అని ఇది చెప్తుంది ఈ జీవులు చెప్తున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ నిజంగానే అది దేవుని వల్ల కలిగిన సమాధానం అయితే పన్నెండవ వచనంలో దేవుడు మాట్లాడుతుంది ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని యుహవ దూత చూడండి ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలంగా ఉన్నారని చెప్పాను అయితే అది నిజమైన శాంతము కాదు నిజమైన నిమ్మలత్వం కాదు అని మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి పన్నవర్షంలో అందుకు యోహోవ దూత సైన్యంలోకి అధిపతి యోహోవ డెబ్బది సంవత్సరం నుండి నీవు ఎరుసలిం మీద యూధా మీద యూధా పట్టణం మీదను కోపగించి ఉన్నావే ఇంకా ఎన్నాళ్లు కనికరింపగందువు నిజంగా సమాధానం ఉంటే ఈ దూత ఆ రీతిగా విజ్ఞాపన ప్రార్థన చేయడు దూతలు ప్రార్థన చేయరు బాగా అర్థం చేసుకోండి కాబట్టి ఈ దూత మన ప్రభుకి సాదృశ్యం మన ప్రభు ఎరుశలేం తరఫున ప్రార్థన చేస్తున్నాడు ఈ విషయం మీరు ఎప్పటికైనా అర్థం చేసుకోండి ఇది శారీరకమైన ఎరుశలేం కానే కాదు ఇది ఆత్మీయమైన ఎరుశలేం లేక పరమ ఎరుశలేం దేవుని బిడల సంఘం కాబట్టి దేవుని బిడల గురించి మన ప్రభు అక్కడ ప్రార్థన చేస్తుండడు ఇంకా ఎన్నాళ్ళు వీళ్ళ మీద నువ్వు కనికరింపక ఉంటావు ఈ గుర్రాలు అక్కడ రెడీ ఉన్నాయి నిలబడిన పంక్తులలో వాటి పని చేయడానికి సిద్దంగా ఉంది యుద్దానికి పోవడానికి సిద్ధంగా ఉంది ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు పోయేవరం మనం చూసినాం పద్నాలుగో వర్షంలో దేవుడు ఆ దూతతో మాట్లాడుతున్నాడు అంటే తండ్రి తన కుమారునితోని ఎరితిగా సంభాషిస్తున్నాడు చూడండి తండ్రి కుమార పరుశుధాత్మ అని ఎందుకు మనం అర్థం చేసుకుంటామంటే దేవుడు తన కుమారునితోని ఏరితిగా సంభాషిస్తాడో మనం కూడా ఈ లోకంలో మన బిడలతో అరితిగా సంభాషించాలా అటువంటి ప్రేమతో మనం కలిగి ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కానీ దేవుడు తండ్రి వేరే కుమారుడు వేరే పరశురాత్మ వేరే అని విడదీరానికి వీల్లేదు వాళ్ళంతా ఒకటే అన్న విషయాన్ని చూపిస్తుండే ఎందుకంటే గుణగణాలు దేవుని గుణగణాలు అవి తండ్రి గుణగణము కుమారుని గుణగణము పరుశుధాత్మ ఆయన గుణగణము ఇవన్నీ గుణగణాలు కాబట్టి అవన్నీ ఇమిడి ఉండి వారి సహవాసాన్ని చూపిస్తున్నాయి వారు ఎంత అన్యోన్యమైన సహవాసంలో ఉన్నారన్న విషయాన్ని ఆ చిహ్నం మనకు చూపిస్తుంది తండ్రి కుమారు పరశుధాత్మ అంటే అది అర్థం వాళ్ళు ఎంత ప్రేమ ఎంత సహవాసంగా ఎంతో అన్యోన్యతతోని కుమారుడు తండ్రికి ఎంత విధేత చూపిస్తుండడు అన్న విషయాన్ని చూపిస్తుంది ఈ లోకంలో పిల్లలు కూడా తల్లిదండ్రులకి అట్లా విధేత చూపించాలా అన్నది అర్థం చేయడం కొరకు ఆ సూచనాత్మకంగా చెప్పబడింది కాబట్టి మనము ఆ మూడింటిని ఎప్పటి కూడా విడదీయడానికి వెళ్ళేది వాళ్ళ అన్యూన్య సహవాసాన్ని అర్థం చేసుకోవడానికి కొరకే ఆ తండ్రి కుమార పరశురాత్మాని మనకి చూపిస్తూ ఉంటాడు బైబిల్లో కానీ వాళ్ళు ఎప్పుడు కూడా సెపరేట్ కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రణ గ్రంథం కష్టపడికి ధాన్య గ్రంథం కష్టపడికి ఎహెచ్కల్ గ్రంథం కష్టపడికి దర్శనం ఒకటే సింహాసనం ఒకటే సింహాసనం మీద కూర్చున్నవాడు ఒకటే అంతే కాబట్టి ఆరంభం మొదలుకొని ఈరోజు వరకు కూడా సింహాసనం ఒకటే అంతే మూడు సింహాసనాలు కనిపించవు రెండు సింహాసనాలు అసలే కనిపించవు ఒకటే సింహాసనం అది మన ప్రభుకి సంబంధించింది కాబట్టి ఈ మూడు జీవరాశులు చూడండి నాలుగవ జీవరాశి లేక నాలుగవ గుంపు ఎప్పుడు వీటితో పాటు విషయాన్ని మనం ఎన్ని సంవత్సరం నుంచి ఇక్కడ లక్ష నలభై నాలుగు వేల మంది వీళ్ళతో ఎప్పుడు సహాసం కలిగి ఉండడం అందుకే ఆ నాలుగవది కనిపించదు మనకి ఇక్కడ కాబట్టి ఈ మూడు మట్టుకు యువసమాప్తి వరకు ఆ రీతిగానే ఉంటాయి వాళ్ళందరూ మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతాయి మూడవ గుంపును అగ్నిగుండా బయట తీసుకొస్తే మనం జగ్ర గ్రంథంలో ఎన్నిసార్లు ధ్యానించినాం పరిణాద్యం కదా చాలాసార్లు ధ్యానించినాము ఇక్కడ నేను ఆదివారము తెల్లవారి కొన్ని వాక్యాలు ధ్యానిస్తుంటే నాకు ఆదికాండంలోని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుడు ఆ వాక్యము దీనికి ఎంతగా అంటు కట్టుకుని ఉందో మనం అర్థం చేసుకునే ప్రయత్నించాలి ఈరోజు ఆ వాక్యం ఒకసారి చూడండి ఆది కాండము అధ్యాయంలో కొంతసేపు మనం దాన్ని ఈరోజు సమయాన్ని గడుపుతాం నల్గో అధ్యాయం అంతా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడింది ఇందాక మనం చూసినట్లు జక్రే గ్రంథము మొదసారి చూడండి జక్రే గ్రంథం ఆ పేపర్ అటే పెట్టుకుని మొదటి అధ్యాయము పద్నాలుగో వర్షంలో కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనేను నీవు ప్రకటన చేయవలసిందేమనగా సైన్యములకు అధిపత్యంగా యహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు నేను ఎరుసలేము విషయంలోనూ సియోను విషయంలోనూ అధిక ఆసక్తి కలిగి ఉన్నాను కాబట్టి ఎరుసలేము అంటే గొప్ప జనానికి సాదృశ్యం సిను అంటే లక్ష మంది సాదృశ్యం అవి ముద్రలవి ఎప్పటికైనా గాని కాబట్టి ఆయన సర్పంలోనూ తేలని వాటి పట్ల ప్రాధ మనసు కలిగిన వాడు కానే కాదు ఎందుకంటే అవి ముద్రింపబడ్డాయి అవి శాస్త్రంగా నరకం పోల్సినాయి కానీ ఎరుషులేము సగం సత్యం సగం అబద్దంలో ఉన్నది దానిమీద తన మనసును పెట్టుకున్నాడు తర్వాత సియోను విషయంలోను లేక లక్ష నల్బందే విషయంలోను అధిక ఆసక్తి కలిగి కాబట్టి మన పట్ల లక్ష నల్బంద పట్ల ఆయన అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని కాబట్టి రెండు గుంపులే ఆయన కావాల్సింది మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకం పోతాయి సర్పంలో తేళ్లు ఎందుకంటే అవి కింద ఉన్నాయి పైకి వెళ్తా పైకి మెయిన్ ఆ ఎర్రయన్ని మేము ఫస్ట్ లా ఉన్నాం అనుకుంటున్నాయి కానీ అవి శాశ్వతంగా నరకం పోల్సినాయే వాటిని వెంబడించిన తేళ్లు శాశ్వతంగా నరకం కోల్సినయే ఎందుకంటే వాటి గుణగణాలు అవి కానీ ఈ తెల్లని గుర్రాలు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ శ్రమల వెళ్ళి మరణాంతం వాళ్ళు దేవుని సన్నిధికి వస్తారు విషయం ఆయన ఆసక్తి దానికి సంబంధించిందే వాళ్ళు వాళ్ళు చేసుకున్న తీర్మానాన్ని బట్టి వాళ్ళు మరణించక తప్పదు ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి సగం సత్యం సగం అబద్దం అంటే పాపం సాదృష్టమది కాబట్టి వాళ్ళంతా మరణించక తప్పదు కానీ వాళ్ళ ఆత్మలని దేవుడు కాపాడుతున్నాయి కొరతలు రాష్ట్రపత్రిక రోజు మనం మీకు చూపించిన ఇప్పుసారి నలభై అధ్యాయానికి వెళ్ళిపోతాం ఆది కాండము నలభై అధ్యాయంలో అటుపిమ్మట ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తురాజు ఎడల తప్పు చేసిరి ఇద్దరు ఏదో తప్పు చేసారు బాగా చేసుకోండి వీళ్ళిద్దరు యుగ సమాప్తిలో మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం కోరి చూస్తే బుద్ధి లేని కన్యకలు బుద్ధి రెండు గుంపులు కదా అవి ఇద్దరు కునికి నిద్రించరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి బుద్ధి లేని కన్యకలు గొప్ప జనం సాదృష్టం బుద్ది గల మంది సాదృశ్యం ఒక దశలో అందరూ కునికి నిద్రించరు కానీ ఆయన వచ్చే టైం కి వాళ్ళ దేవుడు చక్కపరచుకున్నారు కాబట్టి మనము యుగ సమాప్తికి వచ్చేపటికీ మన జీవితాలను చక్కపరచుకుంటున్నాం మన దేవుటిని చక్కపరచుకుంటున్నాం అంటే మన ప్రభువే వెలుగు కాబట్టి ఆయన వాక్యమే దీపం కాబట్టి ఆయన వాక్యాన్ని మన జీవితాలలో సరి కాబట్టి మనము ఆయన దృష్టిలో వెలుగుతున్న వాళ్ళం కాబట్టి ఆయన మన పట్ల అధిక ఆసక్తి కలిగిన వాడు కానీ బుధులని కన్యకలు వెలుగున్నాయనుకుంటున్నారు దేవుటిలోనే అనుకుంటున్నారు అది ఆరిపోయినాయి కాబట్టి వాళ్ళు పశ్చాత్తాపంతో కన్నీరు విడుస్తూ ప్రయాసంతో ఆయన సన్నిధికి వస్తున్నారు శ్రమల గుండ పోయి హత సాక్షులై దెబ్బలు తిని ఆయన సన్నిధికి తిరిగి వస్తున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి పానదాయకుడు భక్షకారకుడు ఇవి మతపరమైన క్రైస్తవ గుంపులకు సాదృశ్యం లేక క్రైస్తవ సంఘానికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు మనం చూపించండి బైబుల్ అంతా ప్రవచనాత్మకమైన పుస్తకమే అది చిహ్నపరంగా చెప్పబడ్డ వాక్యమే కాబట్టి ప్రతి వాక్యాన్ని మనం ఆ రీతిగానే ధ్యానించడానికి ప్రయత్నించాలా అప్పుడే ఆయన ఆత్మ మన ఎందుకు సంతోషిస్తూ ఉంటది వీరిద్దరూ నిర్లక్ష్యం కలిగి ఆ యొక్క ఐగుప్త రాజు అయిన ఫరో ఎదుట తప్పు చేసిండ్రు అన్నీ అనుకుంటా వాళ్ళు చేసిన తప్పు ఏదో మనకు తెలియదు వాళ్ళు ఎటువంటి తప్పు చేసినో తెలియదు బహుశా రాజుని హేళన చేసిండొచ్చు లేక రాజుకి రాజు సన్నిధిలో అతనికి సరిగా సేవ చేయకపోయిండొచ్చు ఇతరుల ముందు అతన్ని ఏమైనా హీలన చేసి కించపరిచిండొచ్చు ఏం చేసిండ్రో మనకు తెలియదు మనం ఎప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాం గొప్ప జనం ఎప్పుడు హేళన చేస్తూ ఉంటుంది కదా మన ప్రభుని సిలివేస్తేప్పుడు హేళన చేసింది శిష్యులని హింసిస్తేప్పుడు హేళన చేసింది గొప్పజనం ఎప్పుడు ఎట్లా వాళ్ళకి తమాషా చూడాలా ఎంటర్టైన్మెంట్ అవసరం వాళ్ళకి కాబట్టి ఎవడన్నా ఒకరిని కొడుతున్నాడంటే అంత గుమి గుడి వారిని గమనిస్తూ ఏం జరుగుతుంది ఇక్కడ అర్థం చేసుకునే శక్తి దాన్ని చూస్తే ఏదో టైంపాస్ చేస్తామన్నది అంటే వాళ్ళ గుణగణం ఆ రీతికి ఉంటుంది తమాషా చూసే గుణగణం అన్నట్టు కాబట్టి బహుశ పానదాయకుడు బక్షకరకుడు కారకుడు అట్లున్నారేమో మనకు తెలియదు కానీ ఆ రాజు కోపం వచ్చింది గనుక ఫరో పానదాయకుల అధిపతి యో భక్ష్యకారకుల తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసలలో ఉంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించాను కాబట్టి మతపరమైన క్రైస్తవ గుంపు అంతా బంధింపబడతారన్న విషయం ఈ రోజు వాళ్ళు బంధిపబడ్డారు ఓ చెప్పాలంటే సర్పంలో చేత బంధిపబడ్డ వాళ్ళు వాళ్ళు ఆత్మీయ దృష్టితో అర్థం తీసుకుంటే వాళ్ళ బోధ చేత బంధింపబడ్డ వాళ్ళు వాళ్ళ మతం చేత బంధింపబడ్డ అక్కడ నుంచి వాళ్ళు బయటికి రాలేరు మన మన సేవ ప్రయాసం కూడా దాని కొరకే వాళ్ళు బంధింపబడ్డారు వాళ్ళు కాబట్టి వారి బంధి కట్లను కొరకు దేవుడు నిన్ను సేవకు ఏర్పరచుకున్నాడు అది యోసేపు బంధింపబడ్డ స్థలం యోసేపు మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు లేక లక్షా మందికి సాదృశ్యంగా ఉన్నాడు అక్కడ ఎందుకంటే ఆయన దగ్గర సత్యం ఉంది ఆయన దగ్గర దేవుని ఆత్మ ఉంది దేవుని జ్ఞానం ఉంది దేవుని వాక్యం ఉంది ఆయన వాక్యానికి తగినట్లు జీవించాడు కాబట్టి ఆయన లక్ష మందికి సాదృశ్యం ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేశాను కాబట్టి యోసేపు గొప్ప సేవ చేస్తున్నాడు అన్న విషయం మీరు అర్థం చేసుకోలేదు గొప్ప జనము బంధింపబడ్డప్పుడు మంది వారికి సేవ చేయాలా నీ సేవ జీవితం దాని కొరికే ఈ గొప్ప జనాన్ని ఎట్లనన్నా దేవనశ నడిపించాలా అన్న ప్రయాసం కాబట్టి ఇప్పుడు యోసేపు వాళ్ళకి ఉపచారం చేస్తున్నాడు ఆయన తగ్గింపు జీవితం చెరసలలో ఉంటూ కూడా వారు కొన్ని దినములు కావలిలో ఉండిన తరువాత వారిద్దరు అనగా చెరసరలో బంధింపబడ్డబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును భక్షకరకుడు ఒకటే రాత్రి అందు కలలు కనిరి కొంతకాలం తర్వాత బాగా అర్థం కొన్ని దినముల తర్వాత యూసెప్ చెప్పిన మాటలు నిర్లక్ష్యం చేహుశా పశ్చత్తాపం లేదా వాళ్ళ జీవితంలో లేక ఒకడు రక్షణ బొంది మీరు ఈ ఈ సాదృశ్యం ఎప్పుడైనా చూసిందా ఈ దర్శనం ఒకసారి ఊహించుకోండి యేసు ప్రభు ఆ యొక్క మీద వేలాడుతున్నప్పుడు ఇద్దరు దొంగలు కదా ఒకటి ఇటు ఒకటూ ఒకడు రక్షణ బంధుండి ఒకడు మరణించింది నరకాంగి బయ్ ఈ దర్శనం కూడా ఎక్కడ ఉంటుంది చూడండి యోసేపు అక్కడ యేసు సాదృశ్యంగా ఉంటే పానదాయకుడు ఒక దొంగలాగా కనిపిస్తున్నాడు దొంగలే కదా వాళ్ళని చెరసరాలు వేసినట్టు దొంగలే ఇంకొక భక్ష ఇంకొక దొంగలాగా కనిపిస్తున్నాడు కానీ ఒకడు అస్తున్నాడు ఒకడు బ్రతుకుతున్నాడు చివరికి ఆ దర్శనం ఇప్పుడు ఆ దర్శనం నెరవేరే టైం అన్నట్టు కాబట్టి ఇవి మనల్ని మెమరిస్తూ ఉంటాయి నువ్వు ఎన్నిసార్లు వాక్యాలు జానించినా ఇవన్నీ తిరిగి తిరిగి నెరవేరాల్సిందే తెల్లవారినప్పుడు ఎవసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతక్రాంతులై ఉండేరి ఎప్పుడైతే పరశుధాత్మ నడిపింపు మనకు ఉండదో మనకి కళలు వస్తే మనము గందరగోళం అయిపోతూ ఉంటాం నెప్పుకొందించినట్లయితే తయారైంది కదా నెబ్బద్దు సార్ కుమారు వాటనే తయారయండి వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ దర్శనాల కళలు ఎందుకంటే వాళ్ళలో దేవుని ఆత్మ లేదు కాబట్టి గొప్ప జనంలో దేవుని ఆత్మ లేనప్పుడు వాళ్ళు ఏవి కూడా గ్రహించలేరు ఏ దర్శనము దేవుని నుంచి వచ్చిందో దయ నుంచి కూడా గ్రహించలేని ఉంటారు కాబట్టి వాళ్ళ స్థితి కూడా అసలే ఉంది కాబట్టి ఈ దర్శనాలు అర్థం కావట్లేదు కాబట్టి చింతాక్రాంతులుగా ఉన్నారు అతడు ఎందుచేత లేడు మీ ముఖములు చిన్న ఉన్నవి అని తన యజమానుని ఇంట తనతో కావాలన్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావము చెప్పగల వారెవరినో లేరని అతనితో అనగా ఏసేపు వారిని చూచి బాగా అర్థం చేసుకోండి ఆ చెరసలలో ఎంతమంది ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఆ కళల భావము చెప్పలేకపోయినారు యుగ సమాప్తిలో కూడా అంతే ఎంతమంది సేవకులు ఉంటారు కానీ ఇవి ఏవి కూడా చూపించలేని స్థితిలో ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా దొంగలే కదా చెరసలలో ఉన్నట్టు వాళ్ళు దొంగలే కాబట్టి దొంగలు ఇంకో గుడ్డోడు ఇంకొక గుడ్డోని చూపిస్తాడు చూపించలేరు కాబట్టి వాళ్ళ మధ్యలోనే యోసేపు ఉండాలా అదే అది విధానం ఆత్మీయ విధానం పాపుల మధ్యలోనే మన ప్రభు సేవ చేసిన విధానాన్ని మనకి దర్శనవితిగా దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి అందుకు వారు మేము కళలు కంటిమి వాటి భావము చెప్పగల వారు ఎవరినూ లేరని అతనితో అనగా యోసేపు గురించి భావములు చెప్పుట దేవుని ఆదినమే కదా చూడండి మనం విరవీగద్దు దేవుడు నాకు ఎంతో జ్ఞానం ఇచ్చాడు దర్శనాలను అర్థం చేసుకునేది కళలు అర్థం తీసుకుంటే బైబుల్ వాక్యాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానం నాకు ఇచ్చిన మనం ఎందుకంటే నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా అని పాటబడుతున్నావు ప్రతిదీ మన ప్రభు ఇవ్వాల్సిందే కాబట్టి భావములు చెప్పుట దేవుని ఆధీనమే ఆయన తప్ప ఎవరు చెప్పరు అని నువ్వు ఆయనకి మహిమని అప్పగించాల మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడా అప్పుడు పానదాయకుల అధిపతి అధిపతి యోసెప్ను చూచి నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎత్తుతో ఉండేను సో మీరు బాగా అర్థం చేసుకోండి మీరు ఎన్నిసార్లు విన్నారు ఈ వాక్యాలు ద్రాక్ష నేను తీగలు మీరు అని ఎక్కడ చెప్తాడు యోహన్ సువార్త పదే నవద్దాడు కాబట్టి ఇక్కడ ఇన్నిసార్లు మీరు ద్రాక్షవాళ్ళిని గురించి ధరించారు ఎప్పుడన్నా కృత నిబంధనలో కూడా ద్రాక్షవల్లి అనే పదం వింటాము యోహాన్ సువార్తలో యోహన్ పదే నేపథ్యంలో అని ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకోకపోతే గుడ్డిగా చదివేసిపోతూ ఉంటారు ఈ వాక్యాలు కాబట్టి నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను కాబట్టి బాగా చేసుకోండి పానదాయకునికి ద్రాక్షవల్లి కనిపించింది అంటే ఏసుప్రభు యొక్క దర్శనం అది చూడండి చాలా మంది అంటారు యేసు ప్రభు ఎట్లా కనిపించిండు ద్రాక్షలాగా కనిపించిండు వల్లి అంటే చెట్టు తెలుగులో వల్లి అంటే చెట్టు ద్రాక్షవల్లి అంటే ద్రాక్ష చెట్టు తీగలు మీరు మనమంతా అందులో కట్టబడితే తీగలం మనం కానీ ఈ పానదాయకునికి ద్రాక్షవల్లి కనిపించింది ఆ ద్రాక్ష వల్లికి మూడు తీగలుండెను బాగా అర్థం చేసుకోండి మూడు అనేది తీర్పుకు సంబంధించింది నీకు రెండు సార్లు మూడు సార్లు అవకాశం ఇచ్చినాక ఇంక ఇవ్వడు దేవుడు మూడోది లాస్ట్ ఆపర్చునిటీ కాబట్టి మూడు అంటే ఇంకా అయిపోయింది టైం మన యుగ సమాప్తికి వచ్చినాం అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఎప్పుడూ ఆయన కాబట్టి ఆ ద్రాక్షళికి మూడు తీగలుండెను అంటే సరే దాని తర్వాత ఆయన దాని అర్థం చెప్తాడు యోసేపు మూడు అనేది ప్రతి తీగ ఒక రోజుకు సాదృశ్యం అని చెప్తుంటాడు అన్నట్టు ప్రతి తీగ ఒక రోజుకు సాదృశ్యం అది చిగిరించినట్టు ఉండెను కాబట్టి ఆ మూడు తీగలు చిగురించి ఉండెను కాబట్టి చూడండి మూడవ నాడు చిగురించాల్సిందే కడబూరం మీరు మార్పు పొందాల్సిందే చివరి కాలంలో మనం అందరం మార్పు చెందాల్సిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే దాన్ని పువ్వులు వికసించెను కాబట్టి అది ఫలానికి సిద్ధంగా ఉంది అది చెట్టు మలిచి దాని ఫలము దశకి వచ్చింది దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను చూడండి మూడు తీగలు వచ్చినాయి దానికి పువ్వులు వచ్చినాయి దానికి పండ్లు కూడా వచ్చినాయి ఆ పండ్లు ద్రాక్ష రసం పోయడానికి తయారైనయి అంటే తెంపుకోవడానికి తయారైనవి అవి పండిపోయినాయి అని చెప్తున్నాడు మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ద్రాక్షలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి అని తన కళను అతనితో వివరించి చెప్పాను నేను ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని ధ్యానించినను ఎంతో మంది పాస్టర్స్ చెప్పడం విన్నాను కానీ ఎవరు కూడా వాళ్ళని విషయ దగ్గరించారు ఎందుకంటే ఆత్మీయ విధానాల్లో దేవుడు వాళ్ళకి బయలుపరచలేదు వాళ్ళు ఏదో కాలేజెస్లలో ఎక్కడెక్కడ పోయి చదువుకొని వచ్చేసి బైబుల్ పుస్తకాలలో కామెట్రీస్లో చదివేసి పోయి వాక్యాలు చెప్తున్నారు కానీ ద్రాక్ష దేనికి సాదృశ్యమైంది ఫరోకు అందించడమేంది వీడు పానదాయకుడు ఎవరు ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా పానదాయకునికి దేవుడు విడుదల కల్పిస్తున్నాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి వాడి స్థితి తిరిగి పొందుకుంటున్నాడు కొంత శ్రమలుగుండతున్నాడు కానీ తిరిగి తన స్థితిని పొందుకుంటుండన్న విషయాన్ని ఇక్కడ వాక్యం చూపిస్తుంది కాబట్టి నువ్వు ఆయనలో అంటూ కట్టబడతాయి ఫలిస్తావు నా నుండి వేరుగా ఉండి ఎవడు ఫలించాలని చెప్పిండ్రు ప్రభుత్వ యోహాన్ స్వార్త పదిహేనో అధ్యాయంలో కాబట్టి మనం ఆయనలో నాటబడ్డ ఆయన నాటబడినప్పుడు మనం ఖచ్చితంగా ఫలిస్తాం అదే మన విశ్వాసం నా భవిష్యత్ ఏమవుతుందో రేపు నా పరిస్థితి ఏందో నా జీవితం ఏందో అని భయం నీకు అవసరం లేదు ఎందుకంటే ఈ లోకస్తులు అట్లా ఆలోచిస్తారు నువ్వు నిజంగా నిండుమనిస్తా నీ ప్రభుని నువ్వు వెండిస్తున్నావు అయితే నువ్వు ఆలోచించవు నా భవిష్యత్ ఏమవుతుందో నా ఉద్యోగం ఏమవుతుందో నా జీవితం ఏమవుతుందో నాతో పాటు వాళ్ళంతా స్థిరపడిపోతుంటే నా పరిస్థితి ఏంది ప్రభు అని నువ్వు భయపడడానికి వీలేదు బలపడడానికి అసలే నీకు దృఢమైన నిశ్చేతం ఎప్పుడు ఉంటుంది నువ్వు ఆయనలో అంటూ కట్టబడితేనే కాబట్టి నీకు ఎటువంటి ఆపద వాడలేదు ఎటువంటి నష్టం నీ దగ్గరికి రాదు ఎందుకంటే నువ్వు ఆయన అంటూ కట్టబడ్డవాడు కాబట్టి నువ్వు ఫలభరీతమైన స్థితికి రావాల నువ్వు పువ్వులు పూయాల్సిందే అది ను తీర్మానించుకోవాల ను పువ్వులు పూస్తలేవంటే ను ఖచ్చితంగా అంటు కట్టబడలేదేమో ను ఇంకా ఫలపరీతమైన జీవితానికి రాలేదంటే నువ్వు ఆయనలో నాటబడలేదేమో సరిగా ఆయనలో నుంచి రసం పీల్చుకుంటలేవేమో నువ్వు కొమ్మగా నాటబడి కూడా అంటు కట్టబడి కూడా నీ జీవితంలో ఫలం లేదంటే నీలో ఏదో ఆత్మీయమైన లోపు ఉన్నట్టే ఆయన సత్యం నీలో లేనట్టే లేక ఆయన సత్యంలోనికి ఇంకా రానట్టే ఆయన వాక్యంలోనికి లేదా లేదా ఆచారబద్ధంగా జీవిస్తున్నావేమో కాబట్టి బాగా అర్థం చేసుకోండి ద్రాక్ష ఫలములను గిన్నెలో రసంగా మార్చి అందించడం అనేది వాక్యంలోని సత్యాన్ని ప్రకటించడం అంటే నువ్వు ఆ రీతిగా మార్పు చెందాలా ఆయన దేవుని సముఖంలో ఫరో ఒక రీతిగా మన ప్రభుకి సాదృశంగా లోకంలో ఎందుకంటే ఈ లోకాన్ని పరిపాలించేవాడు ఐగుప్తో ఒకప్పుడు దేశం ప్రపంచాన్ని గడగడాలనిచ్చిన దేశం అది గ్రేట్ నేషన్ అది ఒకప్పుడు కాబట్టి ఫరో ఉపానరీతిగా మన ప్రభుకి సాదృశ్యంగా ఉండవు ఈ లోకానికి రాజుగా సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి ఇంకో రీతిగా గొప్ప జనం కూడా సాదృశంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ నీ జీవితం మటుకు ప్రాణదాయకుండా తయారు కావాలంటే నువ్వు ద్రాక్ష గెలను పిండి ద్రాక్ష రసాన్ని అందించేవాడి లాగా ఉండాలి ఈ లోకస్తులకు ఫరో ఉపానరీతిగా గొప్ప జనానికి సాదృష్టం లేక అనేలా సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి సేవ జీవితం దానికి సంబంధించింది నువ్వు ఆయన దృష్టిలో కనికరం పొంది తీర్పు నుంచి విడుదల పొంది ఏ శిక్షా విధి లేకుండా జీవించాలంటే మటుకు ద్రాక్షరసమును ఇతరులకు తాపాల్సిందే నీ జీవితం అది కొంచెం కష్టం అనిపిస్తుంటుంది అంత దూరంకి పోయి సేవ చేయాలని బాధ అనిపిస్తూ ఉంటుంది శరీరము సరే ఒకప్పుడు అంటే గట్టిగా ఉంది శరీరం ఇప్పుడు అంత గట్టిగా ఉండలేదు కాబట్టి నేనే చెప్పేది ఏంటంటే అంత నేనే చేయాలా అనేది కాదు అది తప్పు విధానం ఎవరికి ప్రేరేపడగలిగితే వాళ్ళు పోయి సేవ చేయాలా మీరు సిటీకి దగ్గర ఉంటే మీరు సిటీకి చేసుకోవాలి నేను సిటీకి దూరం ఉంటే నీకు అటేటో వెళ్ళి అట్టేటో వెళ్ళిపోతుంటాను సిటీలో ఉంటే అవకాశం ఉంటే నేను వస్తుంటాను నేను రాట్ల మీరు నా మీద కోపడానికి వీలి లేదు కానీ మీరు అర్థం నాలో నా ఆత్మ మీలో కూడా నా ఆత్మ ఒకటే నేను ప్రార్థన చేస్తేనే విజయం కలుగుతుంది అనేది మతపరమైన విశ్వాసం అది నిజమైంది కాదు మనం అందరం మనలో ఎవరు ప్రార్థన చేసినా దేవుడు విజయం ఎందుకంటే మనల్ని ఆ గుంపులు ఏర్పరచుకున్నాడు ఎందుకంటే ఆయన కలిగిన భారం అదే గొప్ప జనాన్ని పట్ల సేవల పట్ల అతి అధిక ఆసక్తి కలిగిన వాడు నీకు కూడా అటువంటి ఆసక్తి ఉంది కాబట్టి నీ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబిస్తాడు దేవుడు అందులో అనుమానం లేదు సందేహం లేదు శమలగుండా పోయినా ప్రతి నాటకి విడుదల ఇస్తూనే ఉంటాడు నీకు కష్టమున్నా ప్రతి విజయం ఇస్తూనే ఉంటాడు ఎందుకంటే నువ్వు అటువంటి ముద్రలు ఉన్నావు కాబట్టి మనం గొన్గే అసలే కాదు ఆయన ఖచ్చితంగా మనకి ఇచ్చే దేవుడు అన్ని పొందినామా విశ్వాసంతో ప్రార్థించమనే దేవుడు కాబట్టి మనం అన్ని పొందుకున్నాం ఆత్మలో చూసుకోండి నీ విజయాన్ని నీ హృదయంలో నీ యొక్క ఆత్మలో దాన్ని గమనించండి నేను పొందుకున్నాను వందనాల ప్రభావం నాకు ఇచ్చినందుకు అన్న విశ్వాసంలో నువ్వు పోవాల అనుమానమే లేదు ప్రతిదీ పొంది ఉన్నామని ప్రార్థించమని చెప్పింది కాబట్టి ఈ పానదాయకు జీవితానికి సాదృశంగా నువ్వు తయారు కావాలా అన్న దొంగవైనా చివరికి మార్పు పొందాల్సిందే చిరసలలో యోసేపు జీవితం యోసేపు నాకు సేవ చేయడం ఏంది నేను తప్పు చేసిన వాడిని రాజు పట్ల హీలన చేసిన వాడిని దేవుని పట్ల తప్పు చేసిన వాడిని అయినా నాకు సేవ చేయడం ఏది కాబట్టి నువ్వు అర్థం చేసుకో లక్ష నబ్బ నాలుగు వేల మంది ఉపజనానికి సేవకుల్లాగా కాబట్టి మన సేవ ఇతరులకు సేవ చేసే సేవ కాబట్టి సేవ ఇప్పుడు ఆయన మనుషు కుమారుడు సేవ చేయించుకున్నట్టు రాలేది లోకంలో సేవ చేయడానికి వచ్చింది కదా పరిచర్ చేయడానికి పరిచర్ చేయించుకోవడానికి నేను రాలేదంటున్నాడు కానీ పరిచర్ చేయడానికి వచ్చిండి బట్ క్రీస్తుని బోల్ నడుచుకోవడం అంటే అదే క్రీస్తుకు మాదిరి ఉండడం అంటే నువ్వు పరిచర్ చేసేవాడిలాగా ఉండాలి గొప్ప జనానికి ఫరొక్ ఏ రీతికైతే నువ్వు ఈయన గిన్నె అందించో నీ సేవ జీవితం కూడా అంతే గొప్ప జనానికి నువ్వు గిన్నెను అందించాలా ద్రాక్ష ఇతరులకు పోయాలంటే వాళ్ళ సత్యాన్ని నువ్వు ప్రకటించాల ద్రాక్షరసం అంటేనే అర్థం మనము యోహను సువార్తలో చూస్తాం మూడవనాడు కానా అనే గ్రామంలో పెళ్లి విందుకు ఏసు తన తల్లి తన శిష్యులు పిలవడ్డప్పుడు ఏం జరిగిందనేది నీళ్లు ద్రాసంగా మారినాయి కాబట్టి దేవుని వాక్యంలోని సత్యాన్ని ప్రకటించే సేవ జీవితానికి మనం మారాలా నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం అయితే వాక్యంలో దాచబడి ఉన్న సత్యంని బయట తీసుకొచ్చేవాడు మన ప్రభువే కాబట్టి ఆయన ఆత్మరూపకంగా వాటిని తీసుకొచ్చిస్తా ఉంటాడు నీ బాధ్యత వాటిని పంచాలా దాసులు అందరికీ ద్రాసం పంచాలా కాబట్టి ఈ దర్శనం దానికి సంబంధించింది ఇప్పుడు చూడండి అప్పుడు యోసెప్ దాని భావం ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యగము నీకు మరలా అప్పగించును నీవు అతనికి పానదాయకుడ యున్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని నాయన్ కనికరం ఉంచి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము నేను హెబ్రిల దేశంలో నుండి దొంగిలింపబడితేనే అది నిశ్చయము మరియు ఈ చెరసలలో నన్ను వేయటకు ఇక్కడ సహా నేనేమి చేయలేదు అని అతనితో చెప్పాను సరే యోసేపు ఏం తప్పు చేయలేదు ఆయన గానీ చేసాలని ఇచ్చారు కాబట్టి ఈ విషయం వాళ్ళు అర్థం చేసుకోండి ఆయన తప్పు చేయనప్పుడు ఎందుకు ఇచ్చాడు దేవుని విధానాలు బాగా అర్థం చేసుకోండి యువసేపు విశ్వాసము బలపరచబడాలా యువసేపుతో దేవుడు మాట్లాడతాడు నా ప్రభు నా మాట్లాడతాడు అని చూపించే స్థలమది శ్రమలలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని తను మాట్లాడతాడు దర్శన బావాని నీకు చూపిస్తాడన్న విషయాన్ని యోసేపు శ్రమల గుండా పోతుంటే మనం అర్థం చేసుకోవాలి నీకు శ్రమంటే నాకు ఎందుకు ప్రభు ఈ కష్టం అని మనకు వీల్లేదు నీ జీవితాన్ని ఉన్నత స్థితికి లేపాలంటే నేను శమల గుండ పోనీక తప్పదు నువ్వు శ్రమలు రుచి చూడాలా రుచి చూసినాకనే నా ప్రభు ప్రతి శ్రమ నాకు విడుదల కల్పించాడనేసి నీ విశ్వాసాన్ని దృఢపరచుకుంటా నువ్వు అటువంటి విశ్వాసం నున్నప్పుడే శ్రమల గుండా పోతే పోయే వానికి నువ్వు ప్రార్థన చేయగలవు లేకపోతే నీకు భారమేముంటుంది చెప్పండి అందరు ప్రార్థన చేస్తారు భారంతో చేయాల్సిన వాళ్ళు కావాలి మనకి ఇక్కడ కదా పదహార వర్షం చూడండి అతడు తెలిసిన వా మంచిదని బక్షకారకుడు బక్షకారకుల అధిపతి చూచి అర్థంతో ఇట్లా నేను చూడండి ఆయన ఏమనుకుంటున్నాను తెలుసా అరే మంచిగుంది వాడి దర్శనము నాది కూడా మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాడు నేను కూడా అడుగుతా నా దర్శనం అర్థం చెప్తానేమో నేను అడుగుతా అనేసి తన హృదయంలో అంటే నిర్లక్ష్యం ఫెలో వాడి హృదయంలో నిర్లక్ష్యం ఉంది అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం నేను కల కంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో ఫరు నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను బాగా అర్థం చేసుకోండి ఈ వాక్యం ఎప్పుడు ధ్యానించినా గాని నిర్లక్ష్యంగా మనం పోతా ఉంటాం అవి మూడు గంపలు మూడు గంపలు బాగా అర్థం చేసుకోండి మూడు గుంపులవి వ్యక్తి వ్యక్తి దాన్ని భరిస్తున్నట్టే అది మతపరమైన సంఘానికి సాదృశ్యం మతపరమైన సంఘంలో మూడు గుంపులని భరిస్తుంది అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఇంకోటి ముఖ్యంగా ఎక్కడ ప్రకటింపబడని వాక్యం ఇది ఏ సంఘాలలో మీరు చూడని వాక్యం పైన గంపలనే ఉన్నాయి పిండి వంటకములు తక్కిన రెండు గంపలలు వెలితీ అవి ఎంపీ గంపలు అన్న ఏం లేవు చూడండి జాగ్రత్తగా ధ్యానించండి ఎందుకంటే ఇవి మీకు ఏ పుస్తకాలలో కనిపించవు ఏ టీవీ స్టేషన్లలో ఏ పాశాలు చెప్పని వాక్యాలు ఇవి కేవలము నీ ప్రభువే ఇవి నీకు బయలుపరచాలా మీది గంపలో అన్నప్పుడే నీకు అర్థమవుతుంది తక్కిన గంపలు ఏం లేవని మీది గంపలో ఫ నిమితము సమస్త విధములైన పిండి వంటకలు ఉండేను బాగా అర్థం సమస్త విధములైన పిండి వంటకాలంటే అన్న రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయి అంటే సమస్తం ఇంకా లేనివి ఏం లేవు సమస్తమంటే ఈ లోకంలో లేనివి ఏం లేవు ఈ లోకంలో అంత సంపాదించుకున్నవి ఉన్నాయి అన్న విషయాన్ని సాదృశంగా చూపిస్తుంది అది ఇంకో రీతిగా అర్థం చేసుకోవాలా పిండి వంటకములు అంటే పిండి గోధుమల నుంచి వస్తాయి గోధుమలు అంటే మళ్ళా సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కేవలం మీది గంపలోనే సమస్త విధమైన పిండి వంటములు ఉండెను పక్షులు నా తల మీద నున్న ఆ గంపల నుండి వాటిని తిని తీసుకొని తినుచుండెను కాబట్టి పక్షులు ఎప్పటికైనా గానీ తేళ్లకు సాదృశ్యం అని మనం అది బండగూర్తనట్టు పక్షులు తేళ్లకు సాదృశ్యం అవి పిండి వంటకం తినేస్తా ఉన్నాయి అంటే గొప్ప జనపు సంపాదన అంతా అవి తినేస్తాయి నీ స నీ కష్టార్జితంతా తినేస్తాయి ఎందుకంటే నువ్వు ఏదో ప్రయాసపడి ఎంతో కష్టపడి లోకంలో ఏం సంపాదించుకుంటున్నావు కానీ నువ్వు సత్యంలో లేవు నువ్వు సగం సత్యం సగం అబద్దంలో ఉన్నావు ఆ రీతిగా ఉండి నువ్వు ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా అవన్నీ పక్షులు తినేస్తాయి లేక సర్ప తేళ్లు తినేస్తాయి తినేస్తాయి మొత్తం అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు దీనికి సంబంధించిన విషయం నేను వచ్చానని చెప్పేసి ఎందుకంటే ఈరోజు మనకు టైం అయిపోతుంది కృప్తంగా నేను చూపించేసి వీలైతే వచ్చేవారం దీన్ని దీర్ఘంగా మనం ధర్నిస్తాం ఎందుకంటే ఈ దర్శనం అక్కడ అతుక్కుంటుంది అండ్ వచ్చేవారం నుంచి మనము తిరిగి దానిల గ్రంథము ప్రకటన గ్రంథంలోని గుర్రాల గురించి ధర్మిస్తాం దానిల గ్రంథంలో ఉన్న నాలుగు మృగములు ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయంలో ఉండే గుర్రాలు ఇవన్నీ ఒకటే రంగులాగా ఉంటాయి మీరు చూడండి బాగా ఇంటికి పోయినాక జకరే గ్రంథము ఆరో అధ్యాయంలో కూడా ఉంటాయి ఇవే గుర్రాలు ఇక్కడేమో నిమ్మలంగా ఒక పంక్ ఒకదాని పంక్తిలో ఒకటి కూర్చున్నాయి ఆరో అధ్యాయానికి వచ్చినప్పటికీ అవి ఇంకా స్టార్ట్ అయితాయి అదొక దర్శనం అది మనం వచ్చారం నుంచి దిరిగా ధ్యానిస్తాం ఇదైతే ముగించుకుందాం త్వరగా చూడండి పక్షులు నా తల మీద ఉన్న ఆ గంపల నుండి వాటిని తీసుకుని తినుచుండెను అందుకు యోసపు దాని భావము ఇదే నాకు కూడా ఏదో మంచి చెప్తారనుకున్నాడు ఆ భక్షకారకుడు కానీ యోసపు చెప్పే వాక్యం ఆ యొక్క భావం ఆ మూడు గంపములు మూడు దినములు బాగా అర్థం మూడు గంపలు మూడు దినములు అని చెప్తున్నాడు అంటే మూడు అనేది చివరి అవకాశం అని చెప్తున్నాడు కానీ మనం అర్థం చేసుకోవాలా గంప అంటే దేవుని యొక్క ఉదాహరణకు చూడండి చాపలబట్టు కొరెంతల రాష్ట్ర పత్రికలో పౌ పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు చాపలబెట్టినాక వాడన్నింటినీ గంపలు వేసుకుంటారు అనే విషయం కాబట్టి ఇంకో ఎత్తికి చెప్పాలంటే గంపా దేవుని సంఘానికి కూడా సాదృశ్యం అని మనం అర్థం చేసుకోవాలా అది ఆ జేమ్ స్ట్రాంగ్ నంబర్ లేదు కాబట్టి ఉంటే డైరెక్ట్గా మీకు అవి అర్థమైపోయి ఇక మూడు దినలోగా ఫరు నీ మీద నుండి నీ తలను పైకెత్తి నాను మీద నిన్ను వేళ దీయించును కాబట్టి బాగా అర్థం చేసుకోండి అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరం ఇచ్చాను ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు నీ తల అంటే నిన్ను ఉరిదీస్తాడు నిన్ను పైకి వేస్తాడంటే ఉరిదీస్తాడు అప్పుడు నీ మాంసాన్ని పక్షులు తింటాయి అని చెప్తున్నాడు అంటే ఆత్మీయ దృష్టితో అర్థం చేసుకోవాల గొప్ప మీద ఇవన్నీ తేళ్లు వాళ్ళ ఆస్తులని సంపాదించుకుంటాయి మొత్తం దోచుకొని వాళ్ళని ఒంటరిగా చేసి విడిచిపెడతాయి వాల్ దుఃఖంతో ఈ లోకంలో పరిగెత్తుతూ ఉంటారు ఎక్కడ పరిగెత్తినా సమాధానం ఉండదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇరవై వచనంలో అది నిజంగా నెరవేరింది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇరవై వచనంలో కాబట్టి మూడు గంపలు మూడు క్రైస్తవ గుంపులకు సాదృశ్యం రెండు గంపలలో ఏమీ లేదు పిండి వంటకములు కాబట్టి సర్పముల దగ్గర తేళ్ల దగ్గర ఏమీ ఉండదు వాక్యం ఈ విషయం బాగా అర్థం తెలుసుకోండి ఎప్పుడు వెళితి వాళ్ళ దగ్గర ఏమి వాక్యం దేవుని సత్యం అసలే ఉండదు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో ముసలమ ముచ్చేట్లు మనుషులని ఆకర్షించుకునే వాక్యాలు ప్రకటిస్తూ ఉంటారు కానీ మన ప్రభు వాక్యాన్ని వాడుకుంటున్నారు బైబుల్లోని వాక్యాలను వాడుకుంటున్నారు వాళ్ళ స్వార్థం కొరకు ధనపేక్ష కొరకు వాళ్ళ గొప్పతనం కొరకు వాళ్ళ పేర్ల కొరకు ఉన్నత స్థితికి ఎదగాల ఎందుకంటే వాళ్ళ జీవిత విధానం అన్నది ఉన్నత స్థితికి ఎదగాలని నేను గొప్ప సమృద్ధిగా సంపాదించుకోవాలన్న బుద్ధి వాళ్ళది కానీ వాళ్ళు వెళితే వాళ్ళలో ఏమీ లేదు వాళ్ళలో ఏ వాక్యం లేదన్నది ఆ గంపలు జ్ఞాపకాన్ని చేస్తుంది మనకి కాటి మొదటి గంప సర్పములకు సాదృశ్యం రెండవ గంప తేళ్లకు సాదృశ్యం మూడవ గంప గొప్ప జనానికి సాదృశ్యం అందులో ఉండే పిండి వంటకంలో గొప్ప జనం యొక్క సంపాదనకు సాదృశ్యం కాబట్టి అవన్నీ పోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే మూడు గంపలు శ్రమ పాలయ్యి మరణించట తప్పదు కానీ వాడి తల పైకెత్తడము లేక ఉరిదీయడము పక్షులు వచ్చి వాడి మాంసం తినడం అనేది వాళ్ళు శాశ్వతంగా మరణిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు రెండు గుంపులు వెళ్తీ ఎందుకంటే వాళ్ళలో దేవుని వాక్యం లేదు కాబట్టి అవి లొట్ట విత్తనం లేని వడ్లగించక సాదృష్యం అవి కాబట్టి విత్తనం అంటే దేవుని వాక్యం దేవుని వాక్యంలోనే సత్యం అన్నది లేవు కాబట్టి అవి శాశ్వతంగా కాల్చివేయబడతాయి విత్తనం లేని వడ్లగించని కాల్చేస్తారు బయటపడేసి దాన్ని ఏమంటారు మీరు తాళు అది కాల్చేస్తారు బయట లేకుంటే ఆ ఇటుకల మీద వేసి కాలుస్తారు ఇటుక అది దాన్ని అది కొంత రఫ్ రఫ్ గుంటుంది కాల్చినాక కదా ఆ పొట్టు దాంతో పళ్ళ పొడి చేసేవాళ్ళు చిన్నప్పుడు మేము చూస్తుంటే వద్దుకుండేవాళ్ళు అవును ఇప్పుడు చేస్తుండ్రా ఇప్పుడు కూడా ఉందా ఇటీ సిటీలో లేదనుకుంటా ఊర్లల్లో ఉంటుందేమో పెడతారా దాంట్లో సాక్రీన్ పౌడర్ కలిపి కొంచెం తీయగా పసుపా పింక్ కలర్ ఉంటుంది అది సాక్రీన్ది అది కలిపి పాకెట్లు చేసి అమ్ముతుండే చిన్నప్పుడు ఫైవ్ రూపీస్కి ఒక ప్యాకెట్ అమ్మెట్టుకోలేదు నాకు గపకము సరే దాని గురించి మనం మాట్లాడుతున్నాం టూత్పేస్ట్ గురించి అంటే చివరికి దాన్ని కూడా విడిచిపెట్టామని చెప్తున్నారు అది అది కూడా పనికి వస్తుంది అని చెప్తున్నారు కానీ అవన్నీ కాల్చివబడతాయి వడ్ల గింజలో విత్తనం లేకుంటే వాటిని తీసి కాలుని కాల్ చేస్తారన్న విషయాన్ని జ్ఞాపనిస్తుంది కాబట్టి శాశ్వతంగా నరకానికి పోతాయన్న విషయం ఎందుకంటే వెల్తి దాంట్లో విత్తనం లేదు బట్ గొప్ప జనంలో విత్తనం ఉంది ఏమిటి సమస్తమైనవి ఉన్నాయి కాబట్టి మన ప్రభుకి ఏదవసరమో అది ఉండాల నువ్వు మొత్తం కలుషితం చేసుకుంటే నీ జీవితము ఆయనకి ఎట్లా ఉండగలవు ఆయన దృష్టిలో నువ్వు అంగీకారంగా ఉండాలంటే ఆయనకు ఇష్టానుసారంగానే జీవించాలా నువ్వు సమస్తం సంపాదించుకుంటున్నావు ఈ లోకాన్ని కానీ ఏం లాభం అన్ని రకాల పిండి వంటకాలను సంపాదించుకుంటున్నావు కానీ ఏం లాభం ఆయనకు అంగీకారం నీ జీవితం కదా కాబట్టి అటువంటి జీవితం లేని జీవితాన్ని దేవుడు ఎట్లా నడిపిస్తున్న నరకాన్ని నడిపిస్తున్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ దర్శనాలన్నీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అందులో అన్న చిహ్నం ఒకటే మనకి ఆ మొదటి మూడు క్రైస్తవ గుంపులు కనిపిస్తూనే ఉంటాయి మొదటి రెండు గుంపులు నరకానికి శాశ్వతంగా పోతాయి టూ థర్డ్స్ అంట వాటింది ఇంగ్లీష్ లో మూడవ గుంపుని అగ్నిగుండ కొనిస్తాడు అంటే వాళ్ళందరూ మరణిస్తారు హత అయితే బయటకు మనం మటుకు నిత్యము సేనుపరతం మీద ఉన్నాం కాబట్టి దేవుని హృదయము ఎంతో ఆసక్తి అధిక ఆసక్తి కలిగి మన ఎదురు చూస్తున్నాడు మనం ఇంకేం చేస్తాం ఈ సృష్టిని ఏరీతిగా విమోచిస్తారా అని ఈ సృష్టి కూడా మన ఎదురు చూస్తుందట కదా అంటే గొప్ప జనము ఎదురు చూస్తుంది ఆత్మలో చూస్తే ఆ ఆసక్తితో మన ఎదురు చూస్తుంది నువ్వు గమన కూర్చడం వీల్లేదు ఇవన్నీ విని వాక్యాలు ను నీ లోకాతీతమైన జీవితంలో జీవించడానికి వీల్లేదు నువ్వు ఖచ్చితంగా కొంచెం ప్రయాస పడాలా వీటిని అనేకలకు పోయి ప్రకటించాలా నేను ఒక విషయం నేర్చుకున్నా అటువంటి హృదయం కలిగి నువ్వు సేవలకు అంత సమకూడి జరుగుతూ ఉంటాయి ఈ లోకంలో ఏదో తాత్పర్యం కలిగి నువ్వు సేవలకు నీకు అడ్డంకులు వస్తూ ఉంటాయి కష్టం వస్తూ ఉంటుంది కానీ మన ప్రభు కలిగిన మనసు గొప్ప జనం పట్ల ఎరుశులం పట్ల అత్యాసక్తి కలిగి ఎరితిగునడో నీకు కూడా అదే ఆసక్తి కలిగి ఉండి నువ్వు సేవలకు నీకు ఖచ్చితంగా విజయమిస్తుంటాడు దేవుడు నువ్వు ఎక్కడ పోయినా అడుగు పెట్టినా అడుగునీకి ఇస్తూ ఉంటాడు అక్కడ మనుషులని నడిపిస్తూ ఉంటాడు సన్నిధులకు దేవుడు అటువంటి సేవ మనం ఈ లోకంలో పుట్టినమేమో అందుకోరికే మనం ఏ రీతిగా అని అనిపిస్తుంది నాకు ఎప్పుడు అందులో అనుమానం కూడా లేదు నాకు ఇప్పుడైతే కాబట్టి అటువంటి దశకు మనల్ని నడిపించింది కాబట్టి ఆ యుగ సమాప్తికి వచ్చినాక మనం ఇంకా దాన్ని విడిచిపెడతామా ఎయిర్టీ పర్సెంట్ విడిచిపెట్టలేదు కదా ఈ స్థలం ఉండని బిల్డింగ్ ఉండని ఇక్కడ ఉండకపోని మనం నేను ఇక్కడ ఉండకపోవచ్చు మీరు ఇక్కడ ఉండకపోవచ్చు కానీ ఈ యొక్క ఆత్మ మిమ్మల్ని వెంటాడుతుంది ఆయన కలిగిన తాత్పర్యం ఆయన కలిగిన అత్యాసక్తి మీకు కూడా కలిగి ఉండాలా ఈ రోజు నుంచి ఈ యొక్క వాక్యాన్ని అనేక పోయి ప్రకటించండి ఎక్కడ అవకాశం దొరుకుతుంది అక్కడ ప్రకటించండి వాళ్ళకు అర్థమయ్యేటట్టు ప్రవ్వ వాళ్ళ పసిపిల్లలా ఉన్నారు ప్రవ్వ వాళ్ళకి చిన్న చిన్నగా మెల్లమెల్లగా నేను చెప్పాలా మీరు ఏ రీతిగా అయితే నడిపించారు గోర చిన్న గోరపల్లైన ప్రవ్వ నన్ను మీరు అరీది రీతిగా మేము కూడా వాళ్ళు నడిపించాలా ప్రవ్వ అన్న ప్రార్థన మీకు అవసరం అటువంటి ప్రార్థనలో దేవుడు సిద్ధపరిచి నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధురకు తండ్రి వందనాలు వేసేయ ఈ మూడు గుర్రంలు ప్రభా సిద్దంగా ఉన్నాయి అంతా నెమ్మదిగా ఉంది అని ఈ లోకం అనుకుంటున్నారు కానీ ఈ లోకంలో ఏది నెమ్మది మీ ప్రార్థననే ఆ రీతిగా చెప్పేసింది ఎందాక ఎరుసుల మీద కనికరం చూపించక ఉంటావు నేను కనికరం చూపిస్తా నాకు ఎరుసుల మీద ఎంతో ఆసక్తి ఉంది శివుని మీద కూడా అధిక ఆసక్తి ఉంది నాకు అని మీరు మాట్లాడుతున్నారు ప్రభా మాకు అది ఎంతో ఆధారకరంగా ఉంది ఆ దర్శనాలు ఊహిస్తే ఒళ్ళు జల్దరిస్తున్నాయి భయంతో కానీ భయపడకూడి నమిక మాత్రం ఉంచారని మీరు మాట్లాడుతున్నారు ఆ గుంపులలో రక్త సంబంధికులు ఎంతో మంది ఉన్నారు తెలిసిన సేవకులు ఎంతో మంది ఉన్నారు ప్రవ్వ వాటిని ఏరీతిగా మార్చుకోవాలని అర్థం కాని శీతల మేము అయోమయంగా మీరే మార్గం చూపించండి వాళ్ళందరినీ మీ సెలవు నడిపించే బీడగ మమ్మల్ని తయారు చేసి మీరు యేసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థించాము తండ్రి